నమ్మలే ముక్కానలే మునరులారమనమింతే సమ్మతించి సర్వేసుడే సుండి కంటికి కంటి రెప్ప కాచుక ఉండిన ఎట్టు ఒంటి దేహమెల్లా చే ఒడ్డుకొన్నట్టు అంటుక ఏ పొద్దు అంతరాత్మయండి జంటయ్యై సర్వేసుడే సుండి చీకటి నోటికి గడిచేయే కొంట వచ్చినట్టు ఆకటికి గుగ్గిళ్ళు ఆసైనట్టు వేకల జంతువులకు వెలుపలలోన నుండి చాకుచునున్నాడిది ఓ సర్వేసుడేసు తమదేహమెంతైనా తానే ఇంపయి మోచినట్టు తెమలి ప్రాణమిన్నిటా తీపయినట్టు అమరిన భోగ మోక్షాలడిగిన వారికిచ్చి సముడు శ్రీవేంకటాద్రి సర్వేసుడేసు